ముప్పైదు వేల్పులెందుకు వేదంబులెందుకు సాధనంబు లేని చదువులెల్ల భేదమిడక మనసు బేజారీ అయ్యుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో బాహ్యప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళలా పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము మనిషి ఎంత జ్ఞానము తెలుసుకునినా తెలిసిన దాని ప్రకారము నడువకపోతే ఏమీ ప్రయోజనము లేదు జ్ఞానము ప్రకారము ఆచరించని మనిషికి దేవతలెందుకు వేదములెందుకు వేల్పులూ వేదములు మనస్సుకు శాంతిని చేకూర్చలేవు ఆచరణ లేని జ్ఞానము కూడా మనోశాంతిని కలిగించలేదు భగవంతుడు తెలిపిన జ్ఞానము ప్రకారము ఆచరించక వినేదానినీ చెప్పేదాని జ్ఞానమనుకొంటే మనలోని మనస్సు రెండిటిని విడువదు ఒకటి ఖేదము రెండవది భేదము అని రెండూ మన శరీరములో కలవు ఖేదము అనగా సంతోషమును కలుగజేయుటకు కారణమైనవి దాన దయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమలు పుణ్యమును తెచ్చిపెట్టి దాని కారణమున సుఖములు సంతోషములు కలుగునట్లు చేయును శరీరములో మంచి గుణము ఒకటుంటే దానికి భిన్నముగా మరొక గుణముండును విభిన్నముగా నుండు దానిని భేదము అంటారు మంచికి చెడు భేదముగా ఉండును అలాగే చెడుకు మంచి భేదముగా ఉండును ఒకదానికొకటి వ్యతిరిక్త దిశలో ఉండు దానిని భేదము అంటారు ఆశకు భేదము దానము కోపమునకు భేదము దయ ఒకదానికొకటి భేదమైన గుణముల యొక్క సంకల్పములు జ్ఞానమును ఆచరించని మనిషికి తగులుచునేయుండును వాని మనస్సు గుణముల ప్రభావమునకు లోనై బేజారైపోవుచుండును అందువలన మనస్సు గుణములకు లొంగకుండా ఉండవలయునంటే మనము నేర్చుకున్న జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకొన్నప్పుడు సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక విసుగు లేకుండా సమతుల్యముగా ఉండగలము ఈ పద్యములో భేదము అన్న పదమును అన్ని గుణములకు వర్తించు అర్థముతో చూడవలెను